పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాణి పాదమి వందనాలు తండ్రి సుత్తులు స్తోత్రం తండ్రి ప్రభావ పొద్దున్న నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు తండ్రి ప్రభా ఇంత మంచి నీకు వంద నాలుగు రాజాయన గొప్ప రాజా గొప్ప నీకు వందనాలు తండ్రి నైనా ఎస్సే ఎన్నో నైనాసా పనులు వద్దులుకొని నైన్ ఏసే ప్రభా నీ కొరకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినకు మాకు సహాయం తెచ్చాను మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఎస నీకెంతో వందనాలు కృతజ్ఞతలు తండ్రి ప్రభా మా బ్రదర్స్ ఉన్నాయో ప్రభా సువార్తకు వెళ్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించండి సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ప్రార్థన మీ కృపను దీవించి ఆశీర్వదించండి ప్రభా మరి ప్రభా మీ వాక్యం అంతటి ప్రభా మీ ఆరాధనంతటి మీరు తోడు నేడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె సీనుైనదేవా అత్యంత ప్రేమా స్వరూపి విని ఆరా అత్యంత ప్రేమా స్వరూ వినిీవే అరాధి నూని ఆహా ha ah, ah, ha ah, ah, ha haleluya ha ah, ah, ha oh, ha haleluya ha ha ha mai a charya karuna stotram aalochana karta stotram చే కరుడా స్త్రా స్త్రం బలమైన దేవా నిత్యుడూ తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బల్లమైన దేవా నిత్యుడూ తండ్రి మాదాన అధిపతి సోత్రం ఆహా నిరాగ్రమి విమోచించి నా రక్షణ కీరాచి విమోచించి నారణకర్తత్రం అహోలే అహోలే నుబాడా స్త్రో మే కా స్త్రీ అనుబాడా స్త్రో మే కా స్తోత్రం అనే జ్వాల వంతి కనలుగలాడ అత్యంగురాత్రం agni jalan banthi kahunu balavada athyan na turavi kesta upam oh oh haleluya oh oh haleluya oh oh సింహాసనముపై సీనుడవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపి వినిీవే ఆరాధి తలూలిన్నే అత్యంత ప్రేమ స్వరూపీ ఆరాధి తలూలిందే లేక్యం ధ్యానించుకున్నాం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకున్నాము మాతే సువార్త సిక్స్త్ చాప్టర్ లో థర్టీ త్రీ వచ్చిన మరి ఈ వాక్యం ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం వాక్యము పరిశుధ్ర ప్రేమల దేవ కృపలను తండ్రి దేవాయసు ప్రభాని కళ్యాణ బంధన ప్రభా కృతజ్ఞత స్తోత హళి రజ పరిశుధ్రవ సర్వశక్తివంతుడ సర్వాధికారి నీకే వంధన ప్రభ దేవా ప్రభా మరి వాక్యం ధ్యానిస్తుండే కదా ప్రభా యొక్క సాయం చేత నడిపింపు దయచేది తండ్రి అదే రీతిగా ప్రభ మాకున్న సొంత తలంపులను సొంత ఆలోచనలు గద్దించి కొట్టి వేసే ప్రభ మరి యొక్క తలంపుల చేత మాకు నడిపింపదాయి సేవాయసు ప్రభా మాత్మ నేతల మీరు ప్రతి వాక్యం విన్న వాక్యం ప్రభా మా జీవితంలో పాలింపద్యం అని ప్రార్థిస్తుంది మరి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడండి సేవాయస్రభాబ వాక్యం దూతిలో ప్రభా మరి సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి వరడు ఒక జ్ఞానం దాయించింది ప్రభా దేవా ప్రభా వారిని యొక్క తలపులో ఒక చోటు నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుందండి దేవం ఆత్మీయమైన కళ్ళని ఆత్మీయమైన చోళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తుంది ప్రభా మరి ప్రతి వాక్యం కూడా ప్రభా ఎంతో జీవం కాబట్టి ప్రభా ఈ జీవమైన వాక్కు ప్రభా మేము విని అనేకులకు ప్రకటన చేసేలాగా మరి సహాయపడమని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభుని యొక్క పారిశుధాత్మ్యత మహాయము ఎల్లప్పుడూ దయచేసి మరి మీద మాకు తోడైంది నడిపిస్తారని ఏ చూపిస్తుంది నామములు ప్రార్థిస్తాం తండ్రి ఆమె చోట సిక్స్త్ చాప్టర్ థర్టీ త్రీ వచ్చినాము ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట పెట్టుకుని అప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటి గురించి చింతింపకూడని రేపటి దినమును దాని సంగతులను గురించి చింతించును వా ఏ నాటికి ఆనాటికి చాలు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని అంటుంది రాజ్యంని ఆయన నీతిని మొదట వెతుకుడి అని ఆయన దేవుడు ఒక వాగ్దానం అక్కడ తెలియజేయబడుతుంది అయితే దేవుని యొక్క రాజ్యం ఒకటి నీతిని ఈ రెండింటిని ఫస్ట్ ఆయన వెతుకుమంటున్నాడు ఈ రెండింటిని మనం వెతకాలి అంటే అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే రాజ్యము ఒకటి నీతిని ఒకటి మొదట వెతుకుమంటుంది దేవుడు అంటే ఫస్ట్ దేవుని యొక్క రాజ్యం ఒక చూడాలి ఇంకా నెక్స్ట్ నీతిని వెతకాలి అయితే రాజ్యాన్ని దేవుని యొక్క అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని అంటుంది ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రంలో సెలిగిస్తుంది ఏమన్నా అంటే ఆ ఇక్కడ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మా చాప్టరు సెవెంటీన్త్ వచ్చినంలో ఉంటది ఏమని అంటే ఆ ధర్మశాస్త్రమునను ప్రవక్త వచనను కొట్టి వేయ వచతనని తలచవద్దు నెరవేర్చటకే కొట్టి వేయటకు నేను రాలేదు మలి ఆకాశమును భూమియు గతించిపోయేనే కాని ధర్మశాస్త్రం అంతయు వరకు దాని నుండి ఒక పుల్లెన్నను ఒక సున్నెన్ను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను ఇక్కడ చూడండి అట్లనే కాబట్టి ఈ ఆజ్ఞలను మీరు ఆ అల్పమైన ఒకదాని నైనను మీరు మనుషులకు ఆలాగున్న చేయు బోధించి వాడేవడు వాడు పరలోక రాజ్యంలో మిగిలిన అల్ప అనబడెను అయితే వాటిని గైకోని బోధించి వాడు పరలోక రాజ్యంలో గొప్ప ఇక్కడ చూడండి అట్లని ఆ శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అతే ఈ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఇక్కడనేమో దేవుడు ఏమని చెప్తుండ్రు రాజ్యమును నీతిని వెతుకమంటున్నాడు ఇక్కడ చూసుకుంటేనేమో ప్రతిదీ నెరవేర్చడానికే వచ్చింది ప్రతి వాక్యము దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యాలు పాత నిబంధనలను చూసినా కొత్త నిబంధనలను చూసినా ఎక్కడ చూసినా ఆయన ప్రతి ప్రవచనం నెరవేర్తనే ఉంది మన కాలంలో కాబట్టి ఈయన చెప్పిన ప్రతి ప్రవచనంలో అంటే దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనాలు ఎక్కడెక్కడైతే నెరవేరుతున్నాయో ఇవన్నీ మనం చూసుకోవాలా ఇవన్నీ మనం చూసుకోవాలి ప్రతిదీ నెరవేర్చడానికి వస్తుందంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యం కోసము మనం బోధించాలా ఆయన నీతిని మనం వెతకాలా ఆయన నీతిని మనం ఎక్కడ వెతుకుతామంటే బైబిల్ని వెతుకుతాము దేవుని యొక్క సత్యాన్ని మనం ఎక్కడ వెతుకుతాము ఈ బైబుల్ వెతుకుతాము ఆ ఈ వాక్యాల చేతనే కదా దేవుడు మనతో మాట్లాడతామనే హృదయను బలపరుస్తున్నారు అందుకే ఆకాశము భూమి గతించిపోయినవి కానీ ధర్మశాస్త్రము ఏమాత్రమో దాని నుండి ఒక పుల్లనే సునైనా గతించిపోదని దేవుడు నిశ్చయంగా చెప్తున్నా అనమాట అంటే ప్రతిది నెరవేరడానికి వస్తుంది అంటే ప్రతిదీ నెరవేరుతుంది ఎవ్రీథింగ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క బిడలకే తెలుసు కానీ అన్యులకు తెలీదు కాబట్టి వాళ్ళకు మనం ఏం చేయాలంటే కాబట్టి మీరు ఆయన రాజమును నీతిని మొదట వెతుకుడి అని అంటుంది మరి ఆయన రాజాని నువ్వు ఎక్కడ వెతకాల ఆయన నీతిని నువ్వు ఎక్కడ వెతకాల ఆయన రాజ్యం నువ్వు వెతకాలి అనంటే ఆయన నీతిని నువ్వు వెతకాలంటే ఫస్ట్ ఆయన మన హృదయం ను చోటు చేసుకోవాలా దేవుణ్ణి ఆయన నీతిని అనుసరించి మనం నడుచుకోవాల కదా ఆయన నీతిని మనము అనుసరించి నడుచుకుంటేనే మనము ఎట్లంటే జ్యోతుల వల్లే వెలిగిన వారం అవుతాం అనమాట ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటే మనకు ధాన్యాల గ్రంథంలో తెలియజేయబడుతుంది ఆ వాక్యము ఎట్లంటే ఆయన రాజ్యని ఆయన నీతిని మొదట వెతికిన వాళ్ళే ఆ ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం ఎందుకంటే దేవుని యొక్క శువాత అనేకులకు మనము ప్రకటన చేస్తేనే ఆ వెలుగు ఆ హృదయానికి తగులుతుంది కాబట్టి ఆ హృదయంలో దేవుని యొక్క జీవం వలన నిండుతుంది కాబట్టి అక్కడే కదా దేవుని యొక్క రాజ్యం నివసి ఆ నిలవబడుతుంది ఎట్లా అంటే మనకు ఒక వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి ప్రార్థన చేస్తారో అక్కడ నేను నివసిస్తా కదా దేవుడు అట్లనే మనం దేవుని యొక్క శువాత అనేకులకు ప్రకటన చేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని వెతికినప్పుడు అక్కడ దేవుని యొక్క రాజ్యం అనేది నిల్వబడుతుంది ఎందుకు అని అంటే ఇక్కడ మళ్ళా దేవుడు ఏమని చెప్తుండ నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికముగా కానీయడల అని అంటుంది కదా అంటే చూడండి దేవుని కోసం అంత తెలుసు కూడా ఇంకా నీతిని అనుసరించకుండా ఇష్టం జీవిస్తే లాభం ఏం లేదు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ శాస్త్రుల కంటే పరిశ్రమల కంటే మీ నీతి అధికము కానీయడలా మీరు పరిలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఎట్లా అంటే పరిశ్రీలుకలు ఇంకా శాస్త్రులు శాస్త్రులు పరిశ్రయులు వీళ్ళంతా ధర్మశాస్త్రం మొత్తం ధ్యానించినాక కూడా వాళ్ళకు ఎవ్రీథింగ్ తెలిసినాక కూడా వాళ్ళు ఇంకా ఎట్లా ఉన్నారంటే ఆయన నీతిని అనుసరించకుండా వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ సొంత జ్ఞానం చేత వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా అక్కడ ఏమైపోతారు అంటే అయినా దేవుడు అక్కడ వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుని యొక్క సమయంలో ఆయన మత్స్యస్సు వార్తలో ప్రతి దగ్గర ఇవిలంతా వీళ్ళంతా పరిశ్రయలు సదుకాయలు వీళ్ళందరూ దేవుని పట్టబడాల దేవుని దేవుని మీద నింద మూపాలని ఎన్నో విషయాలు వాళ్ళు కూడా ఆయన దేవుడు నిజమైన దేవుడు ఆయన గొప్ప దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఎలాంటి తప్పు లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏషియా ప్రవచనంలో ఉంటది కదా ఆయన రాజు భారమును ఆయన భుజముల మీద వేసుకోవడం అంటే ఈ లోక ప్రతి పాపం మొత్తం ఆయన కడిగి వేయాల కాబట్టి అదంతా ధర్మశాస్త్రంలో నెరవేరుతుంది అవన్నీ జరగబోయేది ఆల్మోస్ట్ అవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు మన కాలం అంటే టూ ఇయర్స్ బ్యాకే ఇవన్నీ ఎప్పుడు జరిగిపోయినాయి ఏ ప్రభు పుట్టినడు ఆయన సిల్వ పొందిండు ఆయన తిరిగి రానయ్యి ఉన్న ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కానీ ఇంకా వాళ్ళు అట్లనే జీవిస్తున్నారు అంటే ఇప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది కంటే ఎందుకంటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితేనే మనము ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం అనమాట ఎందుకంటే ఆయన రాజ్యం కోసమే కదా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోసం వీళ్ళందరూ ఆ ఎంత త్యాగపూర్వకమైన సేవ చేశారు అంటే అంత త్యాగపూర్వకమైన సేవ చేశారు వాళ్ళు అంత యుద్ధం చేశారు కాబట్టి అంత వాళ్ళ శ్రేమ వాళ్ళు రెండు దిక్కులు భరించున్నారు ఆత్మీయంగా యుద్ధం చేశారు శరీరకరంగా కూడా వాళ్ళు యుద్ధం చేశారు రెండు చేశారు రెండు విజయం పొందినారు దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుడిపాషంలో కూర్చొని ఉన్నారు వీళ్ళంతా కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు అంటే దేవుని రాజ్యాన్ని వెతుకున్నారు నీతిని కూడా వెతికినారు దేవుని రాజ్యం వెతుకున్నారు కాబట్టి అనేకులకు దేవుని యొక్క సత్యని ప్రకటన చేశారు దేవుని యొక్క నీతిని వెంబడించినారు దేవుని యొక్క పరిశుద్ధత్వ వాళ్ళు ధరించుకుని అనేకలకు దేవుని యొక్క సత్యని వాళ్ళు ప్రకటన చేశారు అదే రీతిగా మనం కూడా ఆయన నీటిని మనము పట్టుకోవాల గట్టిగా ఇంకా ప్రేమ చెప్తున్న రాజ్యంలో నీతిని మొదట వెతుకుమంటున్నాం అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపబడము అవన్నీ మనకు ఎక్కడ అనుగ్రహింపబడతాయి అంటే దేవుని యొక్క పర్వ ల రాజ్యంలో ఆయన దగ్గర గిఫ్ట్ తీసుకున్న వారేమి అంటే దేవుడు అన్న కదా శివ డేసస్యలో ప్రతి ఆయన నుంచే గిఫ్ట్ అనేది వస్తుంది బహుమతులు ఆయన నుంచే కలుగుతాయి ప్రతిదీ ఆయన నుంచి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం వెతికినప్పుడు దేవుని యొక్క రాజ్యం కోసము ఆయన నీతిని మొదట మనం వెతికినప్పుడే ఇవన్నీ మనకు కలుగుతుంది కదా ఎందుకు దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు అంటే చూడండి ఆయన రాజ్యని ఆయన నీతిని మొదట వెతుకమంటే అందరూ ఈ లోకంలో సంపాదించుకుంటున్నారు కానీ సమస్తము అంత పోగొట్టుకుంటున్నారు ఎక్కడంటే లోకాన్ని మొత్తం సంపాదించుకుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు కానీ దేవుని నీతిని రాజ్యని వెతకపోతే మళ్ళీ అంత వాళ్ళు కదా అందుకే దేవుడు చెప్తుండే నీతిని రాజ్యని వెతుకమంటున్నారు అందుకే నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అని అంటే ఈ లోకాన్ని త్రోణీకరించుకోవాల ఆత్మీయమైన జీవితంలోకి మనము నడుచుకోవాలా ప్రతి వారిని ఆత్మలకు గుర్తుపట్టడం నేర్చుకోవాలా ఎందుకంటే మనకు ఈ వాక్యం దేవుడి సెలవిస్తున్నాడు ఎట్లా అంటే ఇర్మియా నాలుగు ఒకటి రెండు మూడు వచ్చినంలో ఏమని ఇది ఎహోవ వాకు ఇజ్రాయేలీలో నీవు తిరిగి రానున్న దేశించిన ఎడల నా యుద్ధకే రావలను నీవు ఇటు అటు తిరుగునట్లు మాని నీ యేయమైన క్రియలను నీ నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియుయమును బట్టియు నీటిని బట్టియు ఏవోవ జీవము తోడని ప్రమాణము చేసిని ఎడలా జనములు ఆయన ఎందు తమ ఆశీర్వాదము కలుగా కలుగు పొందురని ఆయన ఎందే అతిశ చూడండి ఇక్కడ మనకి ఇంకా క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు ఎట్లా అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతకాలి అంటే అటుటి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఒక దగ్గర కూర్చోవాలా ఆయన సన్నిధిలో మనం గడపాలా ఆ కాలంలో ధాన్యాలు ఎంత ప్రాధాన్య చేసింది దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ ఆయన లైఫ్ ఉన్నంత వరకు అయితే ప్రతిదీ దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నాడు ఎందుకంటే ప్రతిదీ అంతకాలంలో ఏమేమి జరగబోతుందో అవన్నీ ఆయన ముద్రించి ఆల్మోస్ట్ ఇవంతా మనకు తెలిసిందే కానీ ఇక్కడ మళ్ళీ ఇరిన ద్వారా కూడా ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే చాలా మంది దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెతుకమంటే ఎక్కడెక్కడనో వెతుకుతారు కానీ బైబల్ తీసి చదవాలా ప్రార్థన చేయాలా అక్కడే మనకు దేవుడి యొక్క నీతిని మనం కన అంటే తెలియజేసుకుంటాము ఇంకా ఆయన ఏమేమైతే చెప్పినా ఆ వాక్యాలని మన హృదయంలో భద్రపరచుకుంటాం అనమాట అందుకే ఆయన చాలా మంది హెల్త్ బాగాలేకపోతే ఇటు అటు పరిగెడుతూ అక్కడ బాగుంది కదా అని అటు వెళ్తారు ఇటు బాగుంది కదా అని ఇటు వెళ్తారు కానీ దేవుడు మనకి ప్రతి అందరికీ గిఫ్ట్ ఇచ్చినాయని అందరికీ ఆత్మఫలాలు ఉన్నాయి ప్రతి వారికి ఆత్మఫలాలు కానీ వాళ్ళ వల్ల చూసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ మధ్య అన్న కూడా మనకి చెప్తున్నాడు కదా ప్రవచనాలు అన్ని ఎట్లా అంటే గిఫ్ట్స్ కోసం చెప్తున్నాడు ఆ స్వస్థత వరం ఒకటి ప్రవచించడం వరం ఒకటి అట్లా ప్రతి వారికి దేవుడు గిఫ్ట్స్ ఇచ్చిన్నాడు కదా మళ్ళీ దేవుడు మనకి ఇన్ని మంచి గిఫ్ట్స్ ఇచ్చినాక మన దగ్గరనే పెట్టుకొని ఉంటే కాదు అనేకులకు మనం పంచి పెట్టాలి అని అంటే ఇక్కడ చూడండి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది ఆ పాశ్చంకులు బాగు చేస్తాడని అటు పరిగెత్తుతారు ఇటు పరిగెత్తుతారు కానీ నాకు జ్వరం వచ్చింది నేను ఒక దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది కదా అనే నమ్మకం వాళ్ళలో లేదు అంటే ఎవరి మీద వాళ్ళకి నమ్మకం లేదు ఫీట్నెస్ అనేది పోతుంది అందుకే దేవుడు అంటే ఆయన రాకడం ప్రేమ ఒకటి విశ్వాసం ఒకటి ఈ రెండిట్లో ఎవరైతే స్థిరపడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన రాజ్యంలో ఉండగలుగుతారన్నమాట ప్రతిదీ సహిస్తారు వాళ్ళు అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతి వాళ్ళు గిఫ్ట్ పొందుకోమంటున్నాడు పరిశుద్ధాత్వం పొందుకోండి ఆయన సత్యాన్ని ప్రకటన చేయమంటున్నాడు ఇటు అటు పరిగెత్తకుండా ఒకటే దగ్గర కూర్చొని ఆయన సన్నదిని ప్రార్థించమంటున్నాడు ఆయన యొక్క రాజ్యము కోసము దేవుని యొక్క ఉంది అని అనేకులకు మనం స్వత ప్రకటన చేయాలా పాపక్షేమ ఎంతో మంది లోకంలో అక్రమం చేత నిండిపోతుంది కాబట్టి ఆ అక్రమం అంతా తొలగిపోవాలా దేవుడు త్వర మనకు అందరికీ తెలుసు మళ్ళా త్వరగా రానయ్యున్న దేవుని కోసము మనం అనేకులకు దేవుని యొక్క సత్యని మనం ప్రకటన చేయాల అందుకే ఆయన అంటుండు మీ హేయమైన క్రియలను నా సన్నదిండి తొలగించమంటుండు అంటే మనలో హేయమైన క్రియలు ఉంటాయి మన తలెంపుల ద్వారా మోసపోతుంటాము మన చూపుల ద్వారా మోసపోతుంటాము శరీర ద్వారా మోసపోతుంటాము కదా హేయమైన వస్తువులు ఏవైతే మనలో ఉన్నాయో అవి మన నుంచి దూరం చేసుకోవాలి ఎందుకంటే హృదయం అంట చాలా ఘోరమైనదంట ఆ హృదయానికి లేనిపోని ఆశలు ఏవేవో ఉంటే వాటికి అందుకే హృదయం అంట చాలా ఘోరమైంది కాబట్టి ఆ హృదయాన్ని మనము జాగ్రత్త పెట్టుకోవాలా దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకోవాలని అంటే ఆ హృదయని మనం కరెక్ట్ గా పెట్టుకోవాలా ఆ హృదయని మనం కరెక్ట్ గా ఎట్లా పెట్టుకుంటామంటే దేవుని యొక్క వాక్యము మన పలకల మీద రాయబడి ఉంటేనే మనం ఏ తప్పు చేయకుండా ఆ పాపంలో పడకుండా ఆ తలంపులో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతుంటాం నాకు అలాంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా లైఫ్ లో కూడా ప్రతి వారికి అనుభవాలు దేవుడు ఇస్తానే ఉంటాడు అట్లందరికీ అనుభవం ఉంటుంది నా లైఫ్ లో కూడా అనుభవం వచ్చింది అలాంటిది ఎందుకంటే మనం దేవుళ్ళు నడిచినప్పుడు చేసినప్పుడు పిచ్చి పిచ్చి తలంపులు వస్తూనే ఉంటాయి అవి మనం చేయకపోయినా చేసినట్లు అట్లా అట్లా ఊహించుకున్నట్లు అట్లా కొన్ని వస్తుంటాయి మనకు థాట్స్ అలాంటివి కానీ నేనైతే దేవుడిని ఒక్కటే అడుగుతున్నా దేవా మీరు నాకు పరీక్ష పెడుతున్నారు ఆ పరీక్షలో విజయం పొందాలా దానికోసం నాకు మీ సహాయం కావాలా ప్రభువా అని నేను దేవుని అడుగుతా దేవా నా తలంపులకు మీరు కావలి కాయండి ప్రభువ ఎందుకంటే ఆయనే మన తలంపులకు కావలి ఎలాంటి తలంపుల చేత మోసపోము నేను అదే అడుగుతున్నా దేవునికి దేవా ఈ చివ డేసస్లలో ప్రభా ఏర్పరచుకున్న సైతనే దృష్టి ఎంతో మోసం చేయబోతున్నాడు కాబట్టి ఆ మోసంలో మేము పడద్దు అంటే ప్రభా మా తలంపులకు మీరే కావలి కాయండి ప్రభా అని ఎంతో ప్రార్థన చేస్తూనే ఉంటాను దేవునికి ఎందుకంటే ఇవందరు లైఫ్ లో జరగబోయేది ప్రతి వారి లైఫ్ లో ఇవి ఉంటాయి కుటుంబ సమస్యల ద్వారా ఆలోచనలు పడుతుంటాము భార్య విషయంలో ఆలోచనలు పడుతుంటాము పిల్లల విషయంలో ఆలోచన పడుతుంటాము కానీ వీటన్నిటి ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నట్టే దేవుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటి గురించి చింతించకూడదు మళ్ళా రేపటి దినమున దాని సంగతుల గురించి చింతించకూడదు ఏ నాటికి ఆనాటికి చాలా అని అంటుందా దేవుడు చూడండి మనము ఎన్నో ఆలోచన చేస్తాం మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆలోచన కలుగుతాం ఆ మనము భార్య శాంతి సమాధానం కలిగి ఉండాలా మంచితనంగా ఉండాలా దేవుని యొక్క శుభ ప్రకటన అనుకుంటాము కానీ అది మద్దల ఆగిపోతుంది అట్లా అనుకోకుండా దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో అవన్నీ మనం అనుసరించి నడుచుకోవాలన్నమాట ప్రతిది ఎందుకంటే ఆయన ఏమంటున్న రేపటి గురించి అసలు చింతించొద్దు అని అంటున్నాడు మళ్ళీ రేపటి గురించి మనం అస్సలు చింతించకుండా మనము ఏ వాటి కోసం ఆలోచించాలంటే దేవుని యొక్క వాక్యము ఏం సిద్ధపరచుకోవాలా ఎవరికి ఎలాంటి ఆహారం అందించాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే ఆ టైంకి అదే ఆహారం ఆయన ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఏలియన్ పోషించిన దేవుడు మనల్ని పోషించలేదా దేవుడు పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించలేదా దేవుడు అట్లా ఎన్నో ఉన్నాయి కానీ ఫస్ట్ మనం వెతకాల్సింది ఒక్కటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఫస్ట్ మనం మొదట వెతకాల ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి అంటే ఒక ఒక ఆత్మని దేవుని వైపు నువ్వు నడిపిస్తేనే అప్పుడు ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికిన వారే చూడండి అది కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ధాన్యంలో ఉంటుంది ఏమని ఉంటుంది అంటే దానిలో చాప్టర్ లో థర్డ్ వచనంలో మనకి ఏమని ఇస్తాడంటే దేవుడు బుద్ధివంతులై ఆకాశ జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు వాళ్ళు అంటే ఎవరైతే త్రిప్దరో వారు నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశించెదరు అంటే దేవుని బుద్ధి కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఆకాశ మండలంలోని జ్యోతుల వల్ల పోలిన వారై ప్రకాశించదురు చూడండి ఆకాశం అని అంటే రక్షింపబడిన వాళ్ళంతా ఆకాశణ ఆకర్షణ కింద తెలియజేయబడుతుంది జ్యోతుల వల్ల వాళ్ళు అంతా ప్రకాశిస్తారు కానీ ఇక్కడ ఏమని చెప్తారు నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు అనేకలు త్రిపుదురో వాళ్ళు నక్షత్రము నిరంతరము ప్రకాశించదురు ఒక్కటి వర్డ్ నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి అంటే ఇక్కడ చూపిస్తుంది వాక్యం ధాన్యంలో ట్వెల్త్ చాప్టర్ థర్డ్ వచనంలో చూపిస్తుంది ఇక్కడ ఏమని అంటే అనేకులను త్రిపుర వారే నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశించదురు అంటే మనం ఎన్ని ఆత్మలను దేవుని వైపు నడిపిస్తామో అప్పుడు వాళ్ళందరూ ఎట్లా అంటే నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశించదురు వాళ్ళు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటారు ఎందుకంటే చివ డైసస్ లను దేవుడు ధాన్యులతో ఈ విధంగా మాట్లాడుతుంది అంటే చిన్న గుంపు మాత్రమే కదా ప్రతి చోట్ల తిరుగుతారు దేవుని యొక్క శుభార్త ప్రకటన చేశారు అన్ని కాత్మలను ఆయనే బాపు దేవుని వైపు తిప్పుతారు కాబట్టి వాళ్ళంతా నిరంతరం ప్రకాశన ప్రకాశిస్తూనే ఉంటారు అని ఈ వాక్యం సెలవుస్తుంది అందుకే ప్రతి వర్డ్ మనం చదివేటప్పుడు ప్రతిదీ గ్రహించుకోవాలా ఇక్కడ దేవుడు మనకు అదే చెప్తున్నాడు కాబట్టి మీరు ఆయన రాజనే నీతిని మొదట వెతుకుమంటున్నారు అప్పుడు ఆయన మీకు అనుగ్రహింపబడను మనకు అప్పుడు ఏది కావాలంటే అది ఆయన ఇస్తాను అంటే ఆత్మీయమైన జీవితంలోనే కానీ నార్మల్ గా మనం జీవించే లైఫ్ లోనే కాని అంటే దేవుడు రెండిట్లో చెప్తుండ్రు ఆత్మీయంగా చెప్తుండ్రు ప్రకృతి విధంగా కూడా చెప్తుండవు ప్రకృతిగా అంటే మనకు కావలసిన ఆహారము మనకు ఏమైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇస్తాను కానీ దానికంటే ముందు ఆయన రాజ్యని మనం వెతకాల ఆయన నీతిని ఆయన రాజ్యని వెతకాలి ఎందుకంటే యోహను బ్యాప్తిజం ఇచ్చే యోహను నుంచి స్టార్ట్ అయింది బ్యాప్తిజం ఇచ్చే యోహను నుంచి స్టార్ట్ అయింది ఏమని అంటే ఆ పరలోక రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందుడి అని ఆ ఈ వాక్యంలో ఎక్కడ అంటే యోహను థర్డ్ చాప్టర్ మనకు మాథ్యూ థర్ థర్డ్ ఫస్ట్ వచ్చిన మనకు ఉంటుంది అన్నమాట బాప్తిజం ఇచ్చినాక దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యం కోసం ఇక్కడ మాట్లాడబడుతుంది పరలోక రాజ్యము సమీపించున్నది అంటే దేవుని యొక్క రాజ్యం కోసం చెప్పమంటారు అంటే దేవుని యొక్క రాకడా తొలలో రానయ్యి ఉన్నది మీరందరూ మారమొంది రక్షణకి రమ్మని దేవుడు సెలవుస్తున్నాడు అందుకే మనం రక్షణలో ఉన్నాం కరెక్టే కానీ అనేక ఆత్మల రక్షణకి రావాలి అని మరి ఆ కాలంలో ఇది మీ అనేకాన్ని ఎంత కన్నీటి ప్రార్థన చేసుకున్నా అనేక ప్రజల కోసము మనం కూడా అట్లాగే కన్నీటి ప్రార్థన చేయాలా అనేక ఆత్మల రక్షణకి రావడానికి ఇంకా మనం కూడా సిద్ధపడాలా మనం వెలిగింపబడాలా అనేకులను వెలిగించాలా మరి దేవుడు ఏ విషయంలో కూడా చింతించద్దని చెప్తున్నాడు అంటే ఏ నాటికి ఆ నాటికే చాలు అని అంటున్నాడు ఏ రోజుకి ఆ రోజుకే చాలు అని చెప్తున్నాడు దేవుడు అందుకే ఈ రోజు వాక్యము ఈ విధంగా ఉంది రేపడే వాక్యం దేవుడు రేపు అనుగ్రహిస్తాడు ఎప్పటిది అప్పుడు ఆయన ఇస్తానని కాబట్టి మనము ఫస్ట్ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుదాము ఆస్తులు అంతస్తులు అన్ని సంపాదించుకున్నా మన నీతి సరిగ్గా లేకపోతే అది వ్యర్థమైపోతుంది అందుకే ఆయన ఒకటే వాక్యం చెప్తున్నాడు మన ఏమైన క్రియలేమని ఉంటే వాటి నుంచి దూరం దూరం కమ్మని చెప్తున్నాడు ఇంకా ఆయన నీతిని ఆయన సత్యని వెతకమంటున్నాడు ఆయన నీతి నాయన సత్యని మనం వెతకాలి అంటే ఈ బైబుల్లోనే ఉంది అనికులు దేవుని వైపు నడిపిస్తేనే ఆ తిప్పుతానే మన అందరం నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశించదము అని దేవుడి వాక్యం చెప్తున్నాడు అరే దేవుడి వాక్యం దీవించు తక్కువ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమల దేవా కృపల దేవా యేసు ప్రభా నీకు లెక్కలేని వందనాల కృతజ్ఞత స్థుదల స్తో హళీయ పరిశుద్ధ వర్వశక్తి మంత్రుడ సర్వాధికారి నీకే వందన ప్రభా దేవాజ ప్రభ మరి వాట్లా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలి ప్రభా దేవాచప్రభ నీ నీతిని నీ సత్యని ప్రభా అనేకులకు మేము ప్రకటన చేయాల ప్రభా నీ రాజ్యం కోసం మేము అనేకులకు ప్రకటన చేయాల ప్రభా దేవాజప్రభ అనేకులను ప్రభా నీ వైపు తిప్పుతనే ప్రభా మేమప్పుడు ప్రభా నక్షత్రం వల్లే ప్రభా ఎప్పటికీ ప్రకాశించరు అని ప్రభా కాబట్టి ప్రభ మేము ప్రకాశించాలి అని ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మాకు సాయం చేత నడిపించమని ప్రార్థిస్తుండీ నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే ప్రభా ఇవన్నీ మేము ధైర్యంగా చేయగలుగుతాం ప్రభా అందుకే ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఒక తువాత మేము ప్రకటన చేయాలి ప్రభా మరి దేనికి భయపడకున్న మేము ముందుకు సాగిపోవాలి ప్రభా మా చేతులు పట్టి మమ్మల్ని నడిపించిన ప్రభా ఎందుకంటే ప్రభా ఇంకా మేము చిన్నవారి ఉన్నాం ప్రభా ఏవో జ్ఞానం లేదు ప్రభా జ్ఞానం దాయిచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరలోక జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా అనేకులకు సత్యని మేము ప్రకటన చేయాలి ప్రభా దేవా నువ్వు అంటున్న ప్రభా పరిశ్రీలు నీతి కంటే శాస్త్రాల నీతి కంటే ప్రభా శాస్త్రాల నీతి కంటే పరిశ్రమల నీతి కంటే మరి మీ నీతి అధికారంలో కానీ ఎడలా అని అంటున్నావు ప్రభా మరి మేము నీతిని అనుసరించి మీ యొక్క గుణగణను మాకు దయచేయమని ప్రార్థిష్టంకండి క్రీస్త గుణగణను ధరించుకొని మేము తోత ప్రకటన ప్రేమ అనేది మాలో పెట్టండి నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఎల్లప్పుడు నిలబడాల ప్రభా ఎప్పటికీ ప్రభా నీ రాక పర్యంతం వరకు కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నిండుకొని ప్రభా అనేకులకు సత్యని ప్రకటన చేయాల ప్రభా అదే రీతిగా ప్రభా మేము అనుభవపూర్వకంగా నీ యొక్క స్వాత మేము ప్రకటన చేయాల ప్రభా అప్పుడే మేము నడిచిన వరం అవుతుందండి దేవ యజప్రవీ నామనకి మహిమ కలిగించే మేము జీవించాల దేవ ఇంకా మాలో ఏమైనా క్రియలు ఉంటే తీసుకోమని ప్రార్థిస్తుంది మాకు చూపించండి ప్రభా స ఒప్పుకుని ప్రభా వాటిని విడిచి పెడతాం ప్రభా దేవా ప్రభా మా తలంపులకు మీరు తావిలి కాయండి ప్రభా ఎక్కడ మేము మోచపోకుండా ప్రభా అడగడుగున ప్రభ నీ యొక్క అస్తమ్మకు తోడించి నడిపించండి ప్రభా దేవని స్థాం నీకేమండి పరిశుద్ధ సర్వశక్తి మంత్రీకి వందన ప్రభా సుందరముకు దేవ సర్వంగా ప్రభా దేవాయ్ ప్రభా మరి బ్రదర్స్ ని కూడా నీ యొక్క కృపలు భద్రపరచుకోండి ప్రభా నీ స్వాత ప్రకటన చేయడానికి ప్రభా అనేక చోటులకు వాళ్ళు వెళ్ళినారు కాబట్టి ప్రభా వాళ్ళకు మీరే తోడైనా అనిపించని ప్రభావ వారి కుటుంబాల మీరు కాపాడని వారి కుటుంబంలో ఎలా కూడా ప్రభా శాంతి సమాధానం అయితే దయచే ప్రభా వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా నీ యొక్క రెక్కల కింద భద్రపరుచుకోవడం ప్రభా నీ యొక్క దూతల్ని కాపదలగా దయచేం ప్రభావ నీ రాకడే ఎంతో చోడలో ఉంది కాబట్టి ప్రభా మేము నీ యొక్క పనిలో నిఘ్న అయిపోవాలి ప్రభా అనేకలకు సత్యాన్ని ప్రకటన చేయాలా దేవని ఒక పరిశుద్ధత్మ ఎలాండి నడిపించిందండి ప్రభా ఇంతభా ఇంత మంచి భాగ్యం తరుణం ఇచ్చినందుకు నీ కొందే ప్రభా పొద్దున్న కాపాడినందుకు నీ కొందనాలు తండ్రి నన్ను ఎస్ఏ ప్రభావిన వాక్యం బట్టి నీకు తండ్రి ప్రభా నీతి మంతుడు అనే ఎస్సే ప్రభా మరి పరలోక రాజ్యానికి నేను ఎస్ఏ ఎలా చేరుకుంటాడో నాయన వేసే ప్రభా నీ మా జీవితం మొత్తం నేను వేసే ప్రభా నీతిమంతంగా ఉండి నాయన వేసే ప్రభావ అనేకులకు నీ రాజ్యాన్ని చూపుతూ నాయన వేసే ప్రభా నీ యొక్క సువార్థను ప్రకటించి సుశీలుగా చేయుటకు నాయన వేసే తరుణను సమయం ఇచ్చినందుకు నీకు వందనాలండి ప్రభా ఏసయ్యా నీకు అంత వందనాలు తండ్రి ప్రభువ అదేవిధంగా ప్రభా నేనేసే ప్రభా మంచి మాటలు చెబుతూ నేను వేసే ప్రభా ఈ గల్బిల్లుగా ఉన్నదండి నానేస్తా ప్రభు ఎక్కడ చూసిన మోసము చెరువులు వేసాలతో నిండిపోయి ఉన్నదండి ప్రభావ ఇక్కడ పడితే అక్కడ మోసం చిన్న కాళ్ళ నుంచి పెద్దవరకు మోసం చేస్తున్నారు తండ్రి నాయన ఎస్ఆ ప్లీజ్ ఎస్ఆ సాయం దయచేయండి ప్రభా మేము మోసపోకుండా చూసుకోవాలి తండ్రి ప్రభా ఇతరులు కూడా అది నేర్పించాలని నేర్పించాలండి నాయస్సా ప్రభా ఈ యొక్క పర్లో ఒక జ్ఞానాన్ని మాకు దయచేమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎస్సా ప్రభా ఎస్సా అదేవిధంగా ప్రభా కే ప్ర కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించండి వాళ్ళు కావాల్సిన అవసరం తీర్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు చేసే పనుల్లో తోడు నీడుగా తండ్రి ప్రభా ఎస్య అదేవిధంగా నాయనసభ నీ రాక సమయంలో ప్రభా పర్యనంత వరకు నాయన ప్రభా ముందుకు వెళ్ళి నాయనస అనేకలకు నాయన స్వార్థ ప్రకటించి మారుమారు గ్రామంలో నాయనసభ మరి ప్రభా నీ పేరు తెలియని ఎంతో పంపి ప్రజలను కూడా నీ వాక్యం ప్రకటించి నాయనసీ స్వార్థ ప్రకటించి నాయనస ప్రతి ఒక్కరిని నీకు నీ చేయటకు మాకు అధికారం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసేప్రభ మరి మా బ్రదర్స్ నాయనసేప్రభ సేవకై వెళ్తున్న సేవకై వెళ్ళినారు తండ్రి ప్రభా వాళ్ళని క్షమాంగు సాయం ప్రభా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకుండా సాయం ప్రభా వానలు పడుతున్నాయి అక్కడ కూడా వాతావరణం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసం చేస్తారని ఏ సూక్రిస్తున్నా అడిగి పెడుకుంటున్నాం తండ్రి మన ప్రభు అయిన శాంతి సమాధానం ఎల్లప్పుడు నడుపుకు సదాకాలం తోడైండు